నూట అరవై మూడవ కీర్తన మదన జనకునికి మధ్యన వేల భోగములు పరగీనదే ఉన్నతి వేద ఘోషాల పుర్వీధరుని మీద పన్నీటి కాలువలు పారీనదే మున్నిటి మునుల హస్తముల గప్పురపుధూలి కన్నుల పండుగగా దే శలువంక శ్రీ సతీవి పునిమీద వాసనా తట్టు తట్టుపును వడసీనదే భాసురపు చంద్రగావి పట్టుదట్టి కాంతలెల్లా ఆసలముల గట్టగా నమరీనదే చెలరేగి సొమ్ములెల్లా శ్రీవేంకటేశ్వరమేణ నెలకొని కాంతులతో నిండినదే అలమేలు ఉరమందు నెలకొని ఇట్టె అలిగే కృపారసము చల్లినదే